బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్లేజ్ అలవాడండి దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈ ఆరాధనలో పూజ మీ అందరికీ శుభాభివందనము రేసు నామంలో పూజ వచ్చిన మనందరికీ సమాధానం కలుగునాక ఇదీనమంతా దేవుడు తన కృపలో మనం ఒక సాయంకాలం అందు దేవుని ఆయన యొక్క స్వరంగింతకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవుని దేవ శుద్ధి చెల్లిస్తాము నామానికి మహిమ కలుగునాక మళ్ళీ మనం స్టార్టింగ్ లో ఆరాధన చేసుకున్నాము స్తోత్ర ప్రభావ పరిశుధర పరిశుధరకు తండ్రి మాకు ఉన్నతుల సరోన్నతుల సర్వాధికారి దేవ తండ్రికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ అతి పరిశుధర ప్రభ దేవా మరి యొక్క మీటింగ్ లో మేమంతా ప్రభా ఎక్కువ తండ్రి అయా మీరు మా మధ్యలో ఉన్నారు అయ్యా సన్నిధి యొక్క ప్రభా మాకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా యొక్క తని అవకాశం యొక్క ధనితో మాకు ఇచ్చినందుకు నీకు ఎక్కువ తగ్గత స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి వచ్చిన వారిని అందరినీ ఆశీర్వదించిన ప్రభాతని దివా మరి మీ వాక్యం చేత మాతో మాట్లాడలే ప్రభావ నువ్వు వలపరిచిన నుంచి విడిపించలేదు దివా దియానికి స్తోత్రం చల్లిస్తున్నాం ప్రభా అయా ఉన్నామంటే అది ప్రభ నీ కృపా నీ ఆశీర్వాదం ప్రభ దివానికి వందనాలు చల్లిస్తున్నాం ప్రభాతని దేవామి మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించని ప్రభాతాన్ని దేవా మరి ఈ యొక్క మినిస్టర్ లో వాక్యం వింటున్న వారందరినీ కూడా మీరు బలపరచండి దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభాతాన్ని బలంగా నవ్వున వారిని బలపరిచని ప్రభాతాన్ని రక్షణ పొందిన వారిని అయినా రక్షించని ప్రభాతాన్ని యొక్క మినిస్టర్ వాక్యల ద్వారా ప్రభా దేవా అందరికీ చేరువులాగానే నీ కృప సహాయం దయచేడు అందించే ప్రభా వాక్యం దేవా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాం యాతని ప్రభా వాక్యం చెప్పే వారిని అందరూ కూడా ఆశీర్వదించిన ఈ గ్రూప్ ఉన్న ప్రతి వారిని ప్రభ వారి కుటుంబాలను అయినా జ్ఞాపం చేసుకుని ప్రభా మీ కృపణనైనా భద్రపరిచండే ప్రభా దేవా అయ్యా ప్రభ మరి ఇంకా తల్లి మరి ఇంకా ఈ గ్రూప్ లో ఉన్న వారు ప్రభా ఎక్కడైతే అయితే సేవకు ప్రభా ఇంకా సేవలు కూడా మీరు తోడి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు జరిగించింది ప్రభా అయా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఏ అతని నీ నామానికి మాగుని గా దేవా ప్రభా నా స్తోత్రం అయినా తల్లి ఆరాధ ప్రభా తన్ని యొక్క ఆత్మీయాన్ని అభిప్రాద ఇచ్చింది ప్రభా దేవాది దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తన్ని మా దేశాన్ని జ్ఞాపం చేస్తుంది ప్రభా ప్రానికి స్తోత్రం ఏ అతని దేశంలో ప్రత్యేక రక్షణ పనులు దేవా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభాతని అయా ప్రభాతని ఈ దేశంలో ప్రభాతాన్ని వచ్చే తెగులో నుంచి ప్రభావ కరువు నుంచి దరిస్తునైనా రక్షించడి ప్రభాతాన్ని కనికరించడి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా దేవాది దేవ అయా ప్రభాస పరిశుధులైన సువార్థ ప్రా దేవలో ఉన్న ప్రతి వారిని బలపరచని తన్ని మీ శక్తి పనిపండి ప్రభా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తం అయా ప్రభా మరి దేవ అను తిన మమ్మల్ని రాసి ఒక సమయం ఇచ్చినందుకు నీకే వందనాడు శుతి చెల్లిస్తున్నాం తండ్రి దేవ మీరు అక్కడికి తండ్రి అందరినీ సిద్ధపరచుకోమని ప్రభా ఇం అంతా సిద్ధపరచమని ఐసు పరిశుధన మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ మధ్యాహ్న ఉన్న స్వరాజ్ బ్రదర్ పాట పాడుతున్నారు ప్రేజ్ లాడ్ బదులు మీరు పాట పాడండి మనం ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూచెదమా పంటను కోయుదుమా పైరును చూచెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా కోతెంత విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే కోత ఎంత విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే ప్రభుయే సునిధులన్నీ నిలువాయనే ప్రభుయే సునిధులన్నీ నిలువాయనే ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదుమా సంగమా మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాల్గొందుమా సంగమా మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాల్గొందుమా యజమాని నిధులన్ని నీకే కదా యజమాని నిధులన్నీ నీకే కదా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదు శ్రమలేని ఫలితునీయగా వలదంచు వెనుదీసి విడిపోదువా శ్రమలేని ఫలితంబునీకీయగా వలదాంచు వెనుదీసి విడిపోదువా జీవార్ధ ఫలములను భుజింపవా జీవార్ధ ఫలములను భుజింపవా ఇది కోత్తకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును పంటను కోయుదమాైరును చూచెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం భ పర్శున దేవ ఈ ధన్యత ఇచ్చిన నీకు మొందా యేసో ప్రభా నా దిమానికి సంవత్సరం ఈ ధన్యత ఎంత మందికి లేరు నా దిమానికి శుతం ఈ సమయం ఈ దినం మన ఇచ్చినానికి నీకు వందలేసా ప్రభా ఈ దినం ఎంతమంది చూడలేకున్నారు నా దీవ మాకు సజ్జుడుగు పెట్టి నా దేవానికి శోతం సజ్జుడు అయిన దేవానికి శోతం ఇజ్రాయల్ అయిన దేవా పరశున దేవానికి శ్రోతం మీరు మాతో మాట్లాడండి నా దీవానికి శ్రోతం జీవితం సరించేయండి ఆత్మల భారం కన్నీని ప్రార్థన దేయండి పరిశుద్ధాత్మధారణ నడిపించండి సైతాన్ని దయ్యాలు కాల్ చేసి మాట్లాడే మీరు కనుక నేను మీ మౌనంగా ఇలా ఇలాగల చ్రహించ మంచు దయచేసి పరిశుద్ధాత్మ సహాయం చేసి మీరు నడిపించమని పది ఆటగాళ్ళు తొలగించేమని సులప్రస్వాన్ మీన్ పిలిప్ రాని పత్రిక రాని పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు చదువు ఒకసారి మీరు మూర్ఖమైన వక్ర మధ్య అలా ఇక్కడ పిలిప్ చెప్తున్నాడు ఈ లోకం అంతా మూర్ఖన ఎందుకంటే మూర్ఖం అంటే మనం చూస్తాం ఎక్కడ చూస్తాం మనం యోగు గంధంలో చూస్తాం కదా యోగు భార్య మూర్ఖని నిన్ను నువ్వు అని చెప్తాడు అంటే మూర్ఖం అంటే ఈ లోకం సంబంధి చీకర్ సమ్మధి జోబు భార్య జీవితాం యోబు యథార్థవంతుడు ఆయన నోటి నుంచి ఏ పాపం చేయలే కనుక ఎట్లా మాట్లాడే విధానం యోబూ మనం మనం నేర్చుకోవాలా పరిశుద్ధాత్మ నిండిన వ్యక్తి దేవుని ఆత్మ నిందించుతుంది ఇక యథార్థ విడువవా అంటే ఒకసారి జీవితం యోబు గంధం చుడుబ్ర యోబు గంధం రెండు పది అనుకుంటా నేను ఒకసారి నేను తీయలే తిడుపురా అందుకతరాలు మాట్లాడునట్లు చాలా లుయ్య ఇక్కడ చూస్తే పైన చూడు దానిపైన భార్య వచ్చి తన భార్య వచ్చి చూడండి ఇక్కడ ఎవరు షరిక ఉంటారో సైతాన్ వాళ్ళకి పట్టుకుంటాడు వాడు షరిగా ఉండారో తప్పకుండా పడుకుంటాడు ఎందుకంటే షరీకుండా వరకు కాపుల భద్రత ఉండదు దేవునికి కంచం ఉండది అంటే షరీక్ పట్టుకొని ఏం చేస్తాడు దాని యుద్ధం చేస్తానికి వస్తాడు సైతాన్ ఆ శోధంలో ఎట్లా నువ్వు తట్టుకుంటాడు పడకుంటే ఎట్లా సమాధానం పడతావు అట్లా చూడాలా మనం తన భార్య అంటే అన్ని అయిన తర్వాత అన్ని పడగొట్టిన తర్వాత తన భార్య భార్యకు పట్టుకున్నవాడు సైతాన్ యోబు కాదు అక్కడ చూసే సైతాన్ అలానే సైతాన్ ఈ లోకం అంతా అంటే సైతాన్ సంబంధులు మనం దేవుని సంబంధం ఈ హోన్ చెడో యోన్ లో భక్తుడు నాలుగో దేనిలో చెప్తాడు కనుక ఈ లోకం అంతా సైతాన్ మనం దేవుని సంబంధం దేవుని సంబంధం ఎట్లయినా మనం ఆయన కలవరిశులలో మన పాపం శాపం రోగులు భరించి మనకు వచ్చిన ఆయన పొంది మూడోది తిరిగి లేసి ఆయన భలియారధన రక్తం ధర రక్షణ ఆయన సంబంధమైనం ఆ రక్తం జనం ఆయన సంబంధమైన అయితే తన భార్యకు పట్టుకొని వచ్చి యోబుకు పడేస్తానికి వచ్చిండు సైతాన్ ఇట్టన ఈయన తన భార్య వచ్చి ఏం మాట్లాడుతుంది యోబు నుంచి చూద్దాం అక్కడ ఇంకను యథార్థతను వదలక్క ఎందువా అలా ఇంకా ఉండువా చూడండి శ్రమంలో మనం యథార్థం వెళ్ళవద్దు ఏమైనా కానీ యథార్థం ఉండదు యదార్థం అంటే పరిశుద్ధత క్షమలో యథార్థం ఉండదు ఏమైనా కానీ నేను నా ప్రభు కోసం నేను కనిపెట్టుకుంటా తప్పకుండా కార్యం చేసేవాడు నేను ప్రభు నమ్ముకున్నా ఆయన నమ్మదగ్గర దేవుడు నేను నరుణుని ఆశ్రయించలేదు ఆ యోనిని ఆశ్రయించిన ఎప్పుడు ఆ విశ్వాసంలో నమ్మకం పెడితో అప్పుడు సావితాను ఓడిపోతాడు వాడు యథార్థ ఎడిచైమంటుంది యోగుని ఏమంటే యథార్థ విడిశాయి వచ్చాయి ఇక్కడ వచ్చాయని చెప్తూ యార్థ ఇంతవరకు ఇడువవాను అంత పడగొట్టుకున్నాం ఏముంది మన దగ్గర ఏం లేదు ఇప్పుడు కానీ యోగుకు తెలుసు దైవ జ్ఞానం వ్యక్తి అన్మో జ్ఞానం వ్యక్తి దైవ అన్మో జ్ఞానం వ్యక్తి అయితే ఇంతవరకు యదార్థ ఇడువవా ఇంకేమంటుడు దేవుణ్ణి దూషించి చూడండి అలాగే దేవుని దూషించమని చెప్తున్నాం అక్కడ దేవుని దూషించి ఇప్పుడు అన్ని పడగొట్టుకున్నాం ఏముంది మన దగ్గర ఏం లేదు జీరో చేసిన మనం అంతా దిగి జారిపోయినాం మనం దేవుణ్ణి దూషించి మరణము కమ్మన చూడండి ఫస్ట్ ఏమంటుంది దూషించు నువ్వు మరణం కమ్ము అంటే సొసైడ్ చేసుకోను నువ్వు సొసైడ్ చేసుకో ఈ సైతాన్ మాటడివి సొసైడ్ చేసుకోమని చెప్తుంది సైతాన్ చాలా మంది చెప్తారు కదా వాళ్ళు నోటి నుంచి వస్తుంది పోయిపోయి నువ్వు నేను చెప్పొద్దు కనుక పోయిపోయి నువ్వు టక్రో టక్రో రాని పోయిపోయి నువ్వు సావు అని అది ఏం మాటలు ఈ వంకరనే దుస్తున్న మాటవి కానీ దేవుని బిడ్డలతో దీవనే వస్తాయి కనుక శాపాలి ఎందుకంటే దేవుడు ఏమున్నా వాళ్ళు ఉన్నారు అక్కడ దేవుడు ఏమంటాడు మన యోగుడు ఏమంటాడు ఇక్కడ అందుకతడు అతను అతడు అందుకక్క ఇప్పుడు ఎట్లా సమాధానం ఇస్తున్నాడు చూడండి ఆ ప్రేమతో మంచిగా ఓపికతో నిరా మన సమాధానం ఇస్తున్నాడా అందుకు అతడుగురాలు మాట్లాడినట్లు ఇప్పుడు మూర్ఘరాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అలా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సమయంలో మూడు కురాలు నుండి మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నాను నువ్వు మూడు కురాలు అయిపోయినా నాకు అని యోబు అక్కడ చెప్తున్నాడా మనము దేవుని వలన మనము దేవుని వలన మేలు అనుభవించదుమా అలా ఇంత ముందు మేలు అనుభవించినమా కీడును మనము అనుభవింప తగదా నేను అసలు మనము అనువయించి తగదా అని చెప్తున్న ఎంతమంది మాట చూడండి అలా యోబుకు తెలుసు యోబుకు తెలుసు ఈ కీడు దేని వల్ల యోబు సమస్త జ్ఞానవంతుడు కనుక శరిగ ఉన్న వాళ్ళు సైతం పడతాడు అందుకోసం ఏమంటాడు నా వాడు నా వాడు కాడంటాడు ఎందుకంటే దుసు అనేకంగా వాడుకుంటేనే ఉంటాడు వాడు మంచి అవకాశం ఉంటది అయితే ఏమంటాడు యోబు ఈ విషయంలో ఏ విషయం అందును ఈ సంగతిలో ఈ సంగతిలో అంటే యోగు భార్య మాట్లాడే సంగతిలో ఏ విషయం ఏ నోటి మాటతోనైనా నువ్వు పాపం చేయలేదు చేయలేదు హలలియా నోటి పాపం నోటి మాట నుంచి ఏ పాపం చేయలేదు చూడండి హలలియా నీ నోటి ధరవి నువ్వు పాపంలో పడిపోతాను నువ్వు నోటి ధరవి నువ్వు పాపంలో పడిపోతాం క్షమించి అంటారు నోటి ధర పాపం మన ప్రభు చెప్తారు కదా ఇగో నీ శిష్యులు మన చేయగలిగి చెప్తారు అది ఉపమానం అది చేయగడుగుతుంది ఏంటి అంటే అప్పుడు ప్రభు చెప్తాడు తేలి ధర మన బైరం ధర వెళ్ళిపోతుంది కానీ ఉదయం ద్వారా వచ్చింది నోటిలో పాపం పడేస్తుంది అంటాడు మన ప్రభు మన మన ఉదయం ఉండాల పరిశుద్ధాత్మ దేవుని వాక్యం దేవుని ఏం చేస్తాం మన నోటికి ఆయన కళ్ళమేసి ఆయననే పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడు కనుక ఇక్కడ చేసిన మూరు మాట మాట్లాడు మనం చాలా మంది చేస్తూ మనం నోటీ ధర మనం పడేపోతుంది నోటీ ధర మనం పాపం పడొద్దు అంటే మన దేవుడు ప్రశుద్ధి కనుక మనం పరిశుద్ధి ఉండాలంటే యోబు ఏ విషయంలా ఏం చేసాం నోటీ ధర అక్కడ పాపం చేయలేదు ఈ పాపం చేయలేదు యోబుకు తెలుసు అనుమతి యోబు ఏం నా ప్రభు ఇచ్చిన పరుగు తీసుకుంటే తప్పకుండా ఇస్తాడు అలా శ్రమలో ఏం మన విశ్వాసం మన నమ్మకం కాపాడుకోవాలా అది దేని కాదు పరిశుద్ధాత్మ దేవుడు సాయం వాక్యం సాయం వాక్యం ఏం చేసేది ఆదరించేది పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు ఆదరిస్తాడు క్షమలను పోతుంటే పరిశుధాత్మ దేవుడును పొందుకుంటుంటే శృతి ఆరాధన చేస్తే దేవుని ఆత్మ ఆదరణ ఉంటుంది వాక్యం ధరిస్తే ఆయన ఆదరణ దొరుకుతుంది స్వస్థపడతాడు అయితే ఇక్కడ పిలి ప్రాణి పత్రికలు ఏమంటారు పిలి ప్రాణి పోదాం మనం రెండు పద్నాలుగు మీరు మూర్ఖమైన వక్ర మధ్య అలాది మూర్ఖమైన వంకర్ ఈ జనం అంట వంకర్ అంటే ఏమైనా ఏం చూస్తాం మనం సర్పంచ్ ఆదా సర్పంచ్ వంకరు నడుస్తుంది కదా సర్ప సర్పంచ్ సంతాన కదా కానీ అది వంకరుగా ఉంది ఈ లోకం అంత వంక జనమా నిరపరాధులను మీరెంట ఉండాలా నిరపాధులు నిష్కలంకులను అలా ఏ కళంకి ఈ లోకం ఏ కళంకు మనలో కలగదు నిష్కళంకులు అన్నిందులనైనా అన్నిందులు ఉండాలా ఏ నిందానీ మీద ఉండదు అన్నిందులైనా దేవుని కుమారులగున్నట్లు హలో చూడండి మనం దేవుని కుమారుడు పెట్టం ఆ అర్థం ద్వారా మనం దేవుని కుమార్లం మనం దేవుని కుమార్లం కనుగులను సంశయములను మాని మాని సమస్త కార్యములను చేయుడి సమస్త కార్యములు చేయుడి ఏమి కార్యం చేయడి దేవుని ఒక స్వార్థ మనకు సమస్తం కార్యం చేయడి ఇంకేమంటుడు అతి జనము మధ్యను ఇ అతి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత అలలియ జీవవాక్యం చేత పట్టుకొని మన జీవవాక్యం ఏం చేయాల చేత పట్టుకొని ఏం చేయాల జీవ వాక్యం ఇక్కడ విలీప్ పత్రికలో పౌరు భక్తులు జీవ వాక్యం ఈ వాక్యం ఏముందంట జీవ వాక్యం పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు హలలియ లోకమను జ్యోతి వలె కనబడుతున్నాను అలలుయ ఏముంట మనం జ్యోతి వలె కనబడుతున్నట అంటే మనం జీజస్ స్టార్ మనం మనం ఏమలుస్తారు జీజస్ స్టార్ మనం మనం ఏమలం జీసస్ స్టార్ అని మనం ఇక్కడ పౌర భక్తులు లోకములే జ్యోతి వలె లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నాను జ్యోతి వలె కనబడుతున్నాను హలలియా అలలియా అంటే ఇంకేమంటాడు అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను వ్యర్థముగా పరిగెత్తలేను నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు అలా లే ఇక్కడ పౌలు భక్తుడు తన సాక్ష్యం ఇస్తున్న తన సేవ సాక్ష్యం ఇస్తున్న పౌలు భక్తుడు నేను వ్యర్థంగా పరిగెత్తలేదని అని పౌలు భక్తుడు నేను వ్యధంగా పరిగెత్తలేదు నిష్కలం కాలేదు అని పౌలు భక్తును క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును ఆ దినం క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలదు మరియు మీ విశ్వాస యాగములోను మీ విశ్వాస యాగంలో మీరు దాని సంబంధమైన సేవలోను దాని సంబంధమైన సేవలను నేను పానార్పణముగా పోయబడినను అల నేను పానముగా పోయినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించు అల ఐ మీన్ అనలియ మీ ఆనంద మీతో కూడా ఆనందంగా నేను సంతోషించును పౌలు చూసి ఫిలిప్ సంఘంలో చూసి నేను సంతోషించు అంటున్నాను అల అదే ధాన్య కేంద్రంలో చూద్దాం ఇక్కడ ధాన్యన్ పన్నెండు మూడు చూడు దాని చెప్తారు ట్వెల్వ్ థర్డ్ వర్స్ బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే బుద్ధి జ్ఞానం సరస్వతం ప్రభుదే కనుక బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని ఆకాశ మండలం నుండి జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు అలా ఇక దాని చెప్తుండ్రు అలా దాని జీవిస్తున్నాం ప్రసిద్ధాత్మదేవుడు ఆకాశ జ్యోతిం వలె ప్రకాశించదు ఇక్కడ పౌలు ఎవంతుడు మీరు ఒంగర జనంలో జీవవాక్యం పట్టుకొని మీ జ్యోతిం వలె ఉండాలా ఇక్కడ ఇక్కడ ధాన్యులు కింద పాత అని మన ధాన్యం చెప్తుడు మీరు ఎట్లా ఉంటా ఆకాశం జ్యోతి వలె ఉండును ఇంకేమంటుడు నీతి మార్గము అనుసరించి అల్లరియా నీతి మార్గంలో ప్రభు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అల్లరిగా నీతి మార్గంలో ఏం చేయాలి నడవాలంటే మనం నడుచుకున్నట్టు ఎవరు అనేకులను త్రిప్పుదరో అలరియ ఎవరు అనేకు త్రిప్పుదరో ఏం నీతి మార్గంలో ఎవరో అనేకులు తిప్పుదరో వారు నక్షత్రములు వలే నిరంతరమును ప్రకాశించదరు అలలియా యొక్క నక్షత్రం వలె ప్రకాశించును అలలీయ నక్షత్రం అంటే అందరి కల మనం చూస్తాం ఈ లోకంలో దేవుడు చేసిన ఆ నక్షత్రం కానీ స్వస్య చేసిన నక్షత్రం కానీ మనం ఇంది ఏసుప్రభ నక్షత్రం మనం జీజస్ సార్ కనుక ఇక్కడ చెప్తున్నాడు మనం నక్షత్రం ఉంటామంట మనం అలలియ ఈ లోకంకు నక్షత్రలే మీరు ఉంటారని చెప్తున్నాను ప్రవత్ చాప్టర్ చూడు బ్రే ప్రవోత్ ప్రవోత్ చాప్టర్ టూ లా వన్ నా కుమారుడా నా కుమారుడా నువ్వు నా మాటలను అంగీకరించి హలో లియా చూడండి నా కుమారుడా ఎప్పుడు దేవుని మాటలు మనం అంగీస్తున్నాడు తీసుకుంటామో మనం ఏమింటాడు ఈ వాక్యమంతి ఆయన మాటలు జీయం కదా నా కుమారుడు నా మాటలు అలంకరించి నా ఆర్జనలను నీ వద్ద దాచుకుని ఎడలా అలలియా ఆయన ఆజ్ఞలు ఏం చేస్తుంట మనం ఉదయంలో దాసుకోవాలంట ఆయన ఆజ్ఞ మనం దాచుకోవాలా మనం మన ఆయన ఆజ్ఞాలు దాచుకోలే దాచుకోమని చెప్తుంది ఇక వాక్యమా జ్ఞానమునకు జ్ఞానమునకు అల జ్ఞానంకు ఏమి చెవి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడ అల ఉదయపూర్వకగా అధ్యసించి వేచించాల అలలియా చూస్తే ఉదయం ఏం చేసి వేచం కలిగి ఉండాలా అద్దేశం చేసేటేమంటాడు తెలివికై మొరపెట్టిన ఎడల వాళ్ళు చూడండి ఏం లేదు తెలివి కోసం మనం మొరబెట్టాలంట తెలివి కోసం ప్రభా ఈ వాక్యం మనం తెలుసుకోవాలా తెలివి కావాలా మనకు ఈ లోకం తెలివి వద్దు నీ పరిస్థితి తెలివి తెలివి కోసం మొరబెట్ట వివేచనకై మనవి చేసిన ఎడలా ఇక్కడ తెలివి వేచన మనవి వేసేసిన వెండిని వెదకినట్లు వెండిని ఎట్లా వెతుకుతున్నాను దాని వెతికిన ఎడలా తికినట్లు దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా దాన్ని వెతికిన ఎడలాట యహో ఎందు భయభక్తి కలగడా ఎట్టిదో నీవు గ్రహించదవు గ్రహించేదరు అలలియ దేవుని యొక్క భయం మనం గ్రహించగలం మనం దేవుని యొక్క ఎట్టిదో గ్రహించదనం అలలుయ చూస్తాం మనం చూస్తాం కొన్నేలు విషయంలో కదా ఆ ఏం చేస్తాడు ఎల్లప్పుడూ కనిపెట్టేవాడు తనకు అందరితో కొన్ని వేల దగ్గర పనివారుకుంటూ యువదు భయభక్తి కొన్ని ఉన్నాడు మన ప్రార్థన జ్ఞాపం చేసుకుని దూత చెప్తున్నాను ఆ ఇద్దరు ఎవరు ఉన్నారో వాళ్లకు పంపిస్తాడు పేత్రుల దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టే వాళ్ళకు మనం భయం భక్తి మనం అదమ్మని గుర్తుపడతామని దేవుని వాక్యం చేస్తుంది ఇంకేమంటాడు కదా చదువుతున్నాం దేవుని గురించిన విజ్ఞానము దేవుడికి విజ్ఞానమును నీకు లభించను లభించను ఇంకేమంటాడు కదా చూడు యో దగ్గర జ్ఞానం ఉన్నది కదా మనకు తెలివియు వివేచనయు. ఆయన నోట నుండి వచ్చును అలలి ఆయన నోటు నుంచి వచ్చేను అలా ఆయన నోటు నుంచి వాక్యలు ఎమునట ఆయనని మనకు సౌత్ తెలివి వేచను ఆయన వాక్యం మనకు ఆయన యథార్థవంతులను వర్దిల్ల ఎప్పుడు మనం యదార్థ చేస్తున్నాం మరి వరదిలుతామంట ఈ లోకంలో మనం ఎట్లుండాలా యథార్థ యదార్థ ఎట్లా వస్తుంది దేవుని వాక్యమే మనకు యదార్థ చేస్తుంది మన నడక నడుక నన్ని దేవుని వాక్యమే చేస్తుంది మన యథార్థ ఉండాలా ఎవ్వలేమని కానీ ఎవ్వలేమని చేసుకొని నేను యథార్థ మనం ఇడవద్దు ఇల్వ యథార్థ ఏ శమలో ఇవద్దు ఆ యోగు వారిని వచ్చి చెప్తే ఇంకా యథార్థ విడవవా ఇంకా యథార్థ విడవవా ఏ క్షమన కానీ ఏ ఉన్నా కానీ నేను యథార్థ ఇడవద్దు మనం మన ప్రభే విధార్థ ఉంటే మనం ఏం చేస్తామంట వర్ధిల్తామని చెప్తుంది ఇక వాక్యం యుక్త మార్గముగము తప్పక నడుచుకున్న వారికి అలలియ ఉత్త మార్గము తప్పగా నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు ఇది ముఖ్యం ఉంది హలలుయీడంగా ఉన్నాడు హలలుయ మనకు క్రీడంగా ఆయన మనకు ఉంట మనం ఎక్కడ ఉత్తమ మార్గం అంటే ఉత్తమ మార్గం అంటే మన ప్రభు మార్గం ఉత్తంగా మంచి మార్గం నడుస్తే క్రీడంగా ఉంటారంట మనకు ఆయననే అలా కేడంగా ఉంటాడు మనకు అలా ఏ దుస్రు మనకు ఏ వచ్చినా కానీ వాడే కూలితరగను మనకు ఏ అపాయం రాదు మన పాడబా ఏ తెగులు నీ గుణాలము సమీపించేగా దేవుడు మనకు ఖీడంగా ఉంటే ఏ దుస్తుడు వస్తారో ఏమంటాడు ఇంకా బ్రయము తప్పిపోకుండా న్యాయము మనం తప్పిపోద్దు అని చెప్తుండండి ఇక్కడ ఆయన కనిపెట్టును ఆయన కనిపెట్టును అలా న్యాయం తప్పి మనం తప్పిపోవద్దు మనం అలలీయ ఆయన కనిపెడతాడు మనం బి కనిపెట్టుకోవాలా దేవుని దగ్గరగా ఆయన కనిపెడుతూనే ఉంటాడు చూస్తాను మనకు మన ఇట్లా నడుస్తున్నాడు చూస్తూనే ఉంటాడు ఇంకేమంటారు తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును హలలీయ ఆయననే కాపరి కావలి హలలీయ తన భక్తు ప్రవర్తనను ఆయననే కాను హలలీయ యహువా నా కాపరి కనుక ఆయననే కాల్చును ఆయననే నడిపిస్తాడు హలలీయ కాయను హల మన పాట కదా నడిపిస్తాడు నా దేవుడు శమ్మలైనడు మన కాళ్ళు తలపడక మన చూస్తాం కదా పాటలో కనుక దేవుడు తప్పకుండా ఆయన కావులు ఉండి నడిపిస్తాడు లోకంలో మన పరిశుద్ధాత్మతం ఎప్పుడు నిండిపోతుంది వాక్సంతో నిండిపోతుండే ఎక్కడ పోయినా గైడెన్స్ ఆయననే ఇస్తాడు మొన్న హాస్పిటల్ పోయిన సండే నాడు సండే పోయిన జూన్ల బ్యాంకర్ పోయిన నెలలో భయంకర్ మన ఒక పెళ్లి జరిగినాయి మన మా చుట్టాలు పెళ్లి జరిగా ఇక్కడ పెళ్లి జరిగే భయంకర శోధనవి వచ్చినాయి ఫుడ్ పాయిజన్ వచ్చినప్పుడు సండే ఉండే అప్పుడు వాళ్ళు లాగా పోయినాక వచ్చినాక వాళ్ళందరూ ఫుడ్ పాయిజన్ టాబ్లెట్ ఇచ్చినాక వచ్చినాక మా భార్య టెన్షన్ ఉంది టెన్షన్ ఉండి అక్కడ వచ్చిన మా తానాక హాస్పిటల్ వచ్చినాక వచ్చినాక ఆ ఎలక్ట్రిక్ బస్ మెట్రో బస్ వచ్చింది మా భార్య అంటే అలా వద్దు మనకు రాని చెప్తుంది ఆయన టెన్షన్ ఉంది నేనంట లేదు మనకి ఇలా మనకు దొరుకుతుంది అంటున్నా బస్లో బస్ ఆగి ఉంది సిగ్నల్ దగ్గర ఎక్కినాం ఎక్కినాక మా భార్య పరిశానం మాకు అన్ని బస్సులు అలౌడ్ ఉంది మాకు వేరే బస్సులు ఏమన్నది కొన్ని సగం పెట్టుకోవాలా కనుక అప్పుడు మనం చెప్పిన ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నాం అంటే కొన్ని కొన్ని దినాల్లో మనకు తప్పిపోతాం టెన్షన్ లా కానీ పరిశుధాత్మ దేవుడు రోజు ప్రే చేసిపోతాం కనుక పరిశుద్ధామ దేవుడు పోయినాం ఆ బస్సులో మెట్రోలో ఎక్కినాం మంచిగా ఎక్స్ప్రెస్ లా దేవుని ఆత్మ నడిపింపు కొన్ని శోధం నుంచి కాపాడతాడు దేవుడు కొన్ని కాపాడుతుంది ఎందుకు అంటే ఆయన కావాలి ఆయన ఉన్నాడు కానీ ఆయన కావచ్చు మన ప్రవర్తన ఆయన కావాలా ఆయన కావలిస్తే ఎక్కడ మన అక్కడ ఏ మనిషితో పాపం అయితే ఇక్కడ ప్రవ్ ట్వంటీ టూ చూడు బురారు ప్రభుత్వర్ ప్రోత్ చాప్టర్ ట్వంటీ ఫస్ట్ సెకండ్ థర్డ్ బిరారు మళ్ళీ చెప్పండి ప్రభుత్వ చాప్టర్ సామెతలు ట్వంటీ టూ వన్ టూ గొప్ప ఐశ్వర్యం కంటే చూడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును ఇది ముఖ్యమంత్రి అలాది గొప్ప ఐశ్వర్యం మంచి పేరు నీ పేరు పోవాలంటే కొంత ఒక మిషం ఒక్క మిషం ఒక్క తప్పు చేసిననుకో అంత అమ్మితే అలాది ఆ గొప్ప ఐశ్వర్యం మంచి పేరు చాలా మంది ఏం చేస్తారు కన్నా కొందరు పోతే చెప్తారు మా ఏది ఉన్నా దాన్ని తింటున్నాం మా పరుపు పోద్దు కొందరు సేవలో పోతే చెప్తేనే ఉంటారు మా పరుపు పోదు ప్రయత్నం మిత్రనే తింటాం ఉన్నీ చేస్తున్నాం చేస్తున్నాం పోద్దు అంటే వాళ్ళకేంది మేము మా మా స్థితి వేరడా తెలియద్దు అంటే పేరు గొప్ప ఐశ్వర్యం కంటే మంచిది పేరు అంటున్నాడు ఐశ్వరం కాదు పేరు మంచిది అని బైబుల్ చెప్తుంది గొప్ప ఐశ్వర్యం కంటే పేరు మంచిది ఇంకేమంటాడు ఎండి బంగారం కంటే దయయురదగినది అలా ఎన్టీ బంగారం కంటే ఎన్టీ బంగారం ముఖ్యం కాదు దయా ఉన్నది ఇతను ముంద దయా మనం దయా దయా ఉన్నది ఇటీసీ మంచి ఉన్న కానీ మనం దయా చూపించాల మనుషులు పై రూపం చూస్తారు మనం చేస్తున్నా ఆయన అంతర్ధంలో చూడాలా పై రూపం మీ చూడాలి ఒక్కటే రీతికి ఉండాలా అందుకోసం మేము చట్టం మేము మనిషి రూపంగా చూడడం మేము ఆత్మంగా చూస్తాం అంటారు పౌలు భక్తులు కొందరు ఏం చేస్తారు రకరకాల చూస్తారు కొందరు ఈయన ఇస్తేనే ఆయన మెచ్చుకుంటారు ఈయన బాగా ఇస్తున్నాం ఆయనగా మెచ్చుకుంటారు ఈయన ఇయ్యం ఆయన మెచ్చుకోవాలి వాళ్ళకు దూరం పెడతారు ఈ లోకపోతే నా సేవలను చూసిన వస్తుంది అంటుంది చేస్తుంటే వాళ్ళ ఇంటికి బంగారం వాళ్ళతో మాట్లాడడం పిల్లలకి చెప్తున్నారు ప్రారు కనుక ఆ సిస్టర్ పేదని చెప్తారు దానికన్నా ఎక్కువ నా దగ్గర ఉందంటే చూస్తే ఆయన ఎట్లుందరు కన్నా మామూలుగా ఉన్నది మామూలు మీడియంగా ఉన్నది మా భార్య చూస్తే ఎంత మామూలుగా ఉంటది బస్ లో పోతే ఆమె అది ఏరుకో అది పెట్టది సరిదైతే పెట్టది చేది మామూలు ఉంటుంది పెడితే కూర్చినాక కండక్టర్ చూస్తారు ఏదేమో మోసం చేస్తున్నాడు వచ్చింది స్టాప్ అంటే ఏం చెప్తారు కన్నా కొందరు చూసి కూర్చుంటే కొందరు అంటే కార్జీ అంటే చక్కగా మాట్లాడతారు కార్జీమా కొంత కండక్టర్ చూస్తారు కార్ చూపిస్తారు మేడం సారీ మేడం సిటీ వల్ల వస్తారు కదా అందుకోసం చూపిమన్నారు లేదు లేదు నీ డ్యూటీ ఉంది నువ్వు డ్యూటీ ఇచ్చాయి కొందరు బా మా బాగా పోతుంటే చూస్తారు ఏంది ఇది అనుకుంటారు కొందరు జగలు ఏం చేస్తారు వాళ్ళు ఏమున్నారని చెప్పుకుంటారు ఇంగ్లీష్ స్టాకింగ్ చూస్తారు కొందరు సైడ్ అయిపోతారు హిందీ పరక్షాన్ అయిపోతారు ఈ మనుషులు ఏం చేస్తారంట లోకం మనుషులు ఏం చూస్తారంట పై పై చూస్తారంట వాళ్ళ హిందీ బంగారం వాళ్ళు ఏముంది వాళ్ళ చూస్తారంట అని మనం చూస్తుండ్రు ఏ పరిస్థితి ఉంది మన ఆత్మలు చూడాలా పైన చూడాలా రూపంలో చూడాలి ఒకే రీతి గల మన ప్రభు చూసి కదా ప్రభు పది కుస్తు వచ్చిండడు పది కుస్తులు వచ్చిండ్రు ప్రభా మాకు అందరూ వెలివేసిండ్రు మేము ఊరు చిక్కున్నాం పది కుస్తూ వచ్చినాక ప్రభా కర్ణించమంటే సు ప్రభున్నాడు పోయి యాదకులు చూపించుకోండి అంటే వాళ్ళు అప్పుడేగా వాళ్ళ స్వస్థత రాలే పోతే పోతే స్వస్థత వచ్చినాక మన ప్రభు ప్రభు చెప్తున్నాడు పది మందులు కుస్తరు శుద్ధిగా ఈ అన్నుడు వచ్చి ఒక దేవుడు మేమ పడుతున్నాడు క్రీస్ కలిగిన మనుషు అంటే ఇది క్రీస్ కలిగిన మనుషు అంటే ఇది ఇది పౌలలో చూసినా క్రీస్ కలిగిన మనసు పౌలలో నేను చూసిన పేతులలో చూసిన కలిగిన మనసు అందరి మీద కంకణం చూపించిన దయా చూపించినాడు ప్రభు వాళ్ళ ప్రభుకు తెలియదా తొంభై రాదని తొంభై రాదని తెలుసు ఈ అన్నుడు తెలుసు ఆయన సమస్వస్థితిగా ఆయన సముద్రుడు కదా ఆదుడు సమస్తం ఎరిగిన దేవుడు ఆయన ఏం చేసినాడు ఒక మనిషి కుమారుకు వచ్చి ఏం చేసినాడు తన ప్రేమ చూపిస్తున్నాడు కానీ ఈ లోకంలో ఏంది ఎవరు కానుకలు ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర కూర్చుంటారు ఎవరు కానుక ఇయలో వాళ్ళు దూరం పెడతారు అంటే వాళ్ళ మనసు ఎక్కడుంది నీ మనసు ఎక్కడుంది నీ ధనం దగ్గర ఉంటాయి నీ మనసు అక్కడ ఉంటుంది ఒక ఆమె చెట్లో కూర్చున్నాట చెత్త నాకు ఎట్లైన వాక్యం చేయమైపోతే చెప్పులే చూస్తున్నా ఏం చూస్తున్నాము అంటే కొత్త చెప్పులు కొన్నా అరే ఇక్కడ చూడు ఆమె మనసు చప్పుల మీద ఉంది ఈ లోకంలో ఇట్లా ఉన్నారు కానీ మనం ప్లీజ్ మలగి ఉండి మనం కనకరం దయా ఉండాలా ఎవరిని మనం కనికరిస్తున్న దేవుడు మనం కనికరిస్తున్నాం అయితే ఏమంటారు మీరు చదువు ఐశ్వర్యవంతులను ఐశ్వర్యంతుడు దరిద్రులు కలిసి ఉందరు అలాగే ఈ లోకంలో పెద్దవారికి చిన్న కలిసి ఉండరు నేను ఇట్లా ఎదురు పెట్టినాంటే చెప్తాను వీలు లేదు ఆయన పెట్టినాడు ఒక పైన పెట్టినాడు కదా కింద పెట్టినాడు మనం చూస్తాం కదా లాదరిసంలో చూస్తాం మనం ఐశ్వర్యవంతుడు ఆయన ధనికుడు లాజర్ కింద ఉన్నాడు కానీ లాజర్ చూస్తే ఆత్మీయ చూస్తే ఆయన ఐశ్వవంతుడు లాజర్ ఆత్మీయంగా చూస్తే ఆయన చాలా ధనవంతుడు ఆయన లాజర్ ఆత్మీయ చూస్తే పాప ఆయన చాలా ఐశ్వర్వంతుడు లాజర్ కానీ ఈ లోకం అంత ఏమున్నాడు రిచ్ పీపుల్ ధనికుడు పైకున్నాడు ఎట్లున్నాడు ఆయన ప్రతి దినం కలర్ బట్టర్ కరికర సింగార సుఖం భోజనంకు అలవాట పడ్డాడు లాజర్ ఏం తెలుసు నా ఆత్మ ధనమంతుడు కావాలా అయితే ఈ లోకంలో కలిగేసినాడు ఆయననే అని ఇక్కడ మన సాలు మనం చెప్తున్నాడు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును ఫలూయ ఆయనకు తెలిసిపోతాడ బుద్ధిమంతుడు అపాయం వచ్చి దాగిపోతానడా ఇంకేమంటాడు జ్ఞానము లేని వారు జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడుదరు ఫలూయ అంటే సైతాన్ హోనలో పడిపోతారంటే అది మంచిగా ఉంటది ఆపత్ లో పడుకోండి ఆపత్ వచ్చేసి సైతాన్ కదా సైతాన్ లో పడవును అలాగే ఆపత్ అయితే మనం చూస్తాం ఇక్కడ ఒక్కసారి ధాన్యా గంధం చూద్దాం బ్ర ధాన్యం గంధం సిక్స్ ఫైవ్ చూడు ప్రే అందుక మనుషులు సిక్స్ ఫైవ్ చూడు ప్రేర్ సిక్స్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ నేను తీస్తున్నాను మనుషులు సిక్స్ లో త్రీ చూడు ఈ దాని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడాయి అలా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఈ ధాన్యాలు ఏమంటా అతి శ్రేష్టన బుద్ధి గలవాడాయి ప్రధానులలోను నుండు అధిపతులలోను చూడండి ఇక్కడ ప్రధానలోనూ ఉన్నారు అధిపతిలోనూ ఉన్నారు ఇక్కడ రెండోది ప్రఖ్యాతి నొంది ఉండేను కనుక అలా వాళ్ళ మీద ఉండి పొందే కనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపబలనని అనలి ఏమంటూ రాజ్య మీద నియమిపబలమని అంటే తలగా పరివారు పెట్టినాడు ధాన్యాలకు కూడా రాజు ఉద్దేశించను రాజు ఉద్దేశించను అసలు ఇక్కడ రాజు ఏం చేసినా ఈ ధాన్యం శ్రేష్టంలో కానీ ఆయన బుద్ధిని బట్టి తెలియబట్టిని అందరికన్నా పైనగా ఒక హై లెవెల్ గా ఇక్కడ ధాన్యాలకు పెట్టినాడు ఇక్కడ అందుక ప్రధానులు అందుకో ప్రధానులు అధిపతులు అధిపతులు మళ్ళా ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో అసలు రాజ్యపాలన విషయంలో ధాన్యాల మీద ధాన్యల మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి అలా చూడు ఈ ఎంత ముగ్గురు కదా అక్కడ గుంపులు ఇక్కడ ప్రధానులు అధిపతులు ప్రధానులు అధిపతులు వాళ్ళ ఇద్దరే ఇద్దరేనా ప్రధాన అధిపతులు ఈ ఇద్దరేం చేస్తున్నారు మీరు చేస్తుంటారు ధాన్యలకు పైన ఉన్న వరకు ఇలా కొల్లు రాజు అందరు పైన పెట్టినకు ఏమైంది ఇక్కడ ఏదైనా నింద మోపాలని ఏదైనా నింద మోపాలని చూస్తున్నట్టు అవకాశం చూస్తున్నట్టు అయితే చూస్తే తగిన హేతు కనిపెట్టు చూడిరి అలా ధాన్యం మీద తన హేతు చేత కనిపెట్టుకున్నాడు ధాన్యం మీద ధాన్యలు నమకత్తుడై ధాన్యం నమసై ఏ నేరమైన ఏ తప్పైన అలాగే ధాన్యం ధాన్యం ఏ నేరమైన ఏ తప్పైనా చేయివాడు కాడు కనుక అలా చేయివాడు కాను కనుక అలా ఏ అవకాశం ఇస్తలేడు ధాన్యాలు ఏ తప్పు ఏ నేరం లేదు చేయవాడు కానుక ధాన్యంలో తప్పైనను ధాన్యలు ఒక తప్పైనను లోపమైనను లోపమైన కనుగొనలేకపోయి కనుగొనలేకపోయింది ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాను కనిపెట్టుకున్నాను ఒక్కటి తప్పు ఒక కనుగొనలేక కనిపెట్టుకున్నాను ఒక్కటి దొరకలేదంట ధాన్యాలకు చాలా కనిపెట్టుకొని కనిపెట్టుకుని ఇక్కడ చూస్తే ఈ వాక్యం ధ్యానం చేస్తే వాళ్ళ గుణగల ఎట్లుంది ధాన్యలు ఒక పరిశుద్ధ ఇక్కడ ఎట్లుంది అది ఇక్కడ గమనించిన ఇక్కడ అయితే ధాన్యాలు లెక్క మనం ఈ లోకంలో చూస్తాం కదా మనం ఈ లోకంలో వంకర జలంలో ఇష్టం ఉండాలా మనం దానికి ఒక్కవి అవకాశం మీద ఏమంటారు ఇక్కడ ఏమంటారు చూడగరే అందుక మనుషులు అందుక మనుషులు దేవుని పద్ధతి విషయమందే గాని కలలియ ఇది కలలియ ఏమంటారు మనుషులు తెలుసుకున్నట ఆ రెండు గుంపులు ఏం చేసినట్ట దేవుని పద్ధతి మందు మరి ఏ విషయమందును ఏ విషయమందును అతని లోపము కనుగొనలేమనుకుని వాళ్ళు లోకం కనుగలేకమని కనిపెట్టుకొని ఉన్నారు ఎంత చూసినా కానీ కనలేకొని ఉన్నారు ధాన్యాలు ఏం అవకాశం ఇస్తలేడు అయితే వాళ్ళు ఇంకో తనపు పుట్టిందంట వాళ్ళకు కాబట్టి ఆ ప్రధానులు ఆ ప్రధానులు అధిపతులు అధిపతులు సందడిగా కూడి వచ్చి ఇప్పుడు ఏం లోకం కనిపిస్తలేడు ఏ లోకం కనిపిస్తే ధాన్యాలకి ఎట్లా పడేయగొట్టాలా ధాన్యాలకు హెచ్సవి పడగొట్టాలండి ఏం చేసిండ్రు మళ్ళా ఒక ఆలోచన చేసిండట ఒక ఆలోచన చేసి రాజు రాజు భవన్ లో పోయినారు రాజు దగ్గర పోయిన ఒక భవన్ చేసి రాజుకు ఏం చేసిండడు కన్నా రాజుకు జెండా మన భాషలో చూస్తే రాజుకు ఏం చేసిన జెండా ఎక్కిచ్చినారు అనేది ఎవరిని సమేత చూసిన సదున ఎవ్వరిని అట్లా పోగుతూ ఉండరు కానీ ఇప్పుడు మన రాజుకు దర్యవేశ రాజు దర్యవేష చిరంజీవి వై హిందువుగాక అలా రాజు భవన్ లో వచ్చి ఏమంటారు రాజీవ్ ను చిరంజీవి కాక అని చెప్తుంటారు రాజుకు ఏమంటారు చెప్పాలి ఆ పద్ధతి అది అరే రాజు చిరంజీవి ఎళ్ళ కాడంలో జీవించం కాక రాజ్యపు ప్రధానులు రాజ్య ప్రధానులు సేనాధిపతులు సేనాధిపతులు అధిపతులు అధిపతులు ఇక్కడ మంత్రులు మంత్రులు సంస్థానాధిపతులు సాంతాధిపతులను అందరు కూడి అందరూ కూడి ఇప్పుడు ఎక్కువ అయిపోయినా రాజు ఒక ఖండితమైన రాజు ఒక స్థిరపరిచి రాజు తరగ పోయి ఒక చట్టం స్థిరపరిదామని పోయిన్రు ఇక అందరూ ఏం ఒక తలం పెట్టి రాజుతో ఒక చట్టం పాస్ చేద్దామని పోయిండ్రు ఇక్కడ చూసాం దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన రాజు శాసనం చేసి చాటింపు చేసిందామని పోయినరా ఎట్లనగా ముప్పై దినముల వరకు రాజుకు చెప్తున్నారు రాజా ముప్పై దినం వరకు తట్టి దేశం నీ వద్ద తప్ప నియే వద్ద తప్ప మరి ఏ దేవుని వద్దనైనాను ఏ దేవుని ఎద్దను మానవుని వద్దైన అలాది దేవునకు ప్రాథ మనవి చేయొద్దు మానవు మొక్కద్దు ఎవడును ఏ మనవి చేయకూడదు ఏ మనవి చేయకూడదు ఎవడైనా చేసిన ఎడల ఎవడను చేసిన వెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును అలాది ఏమంటారు రాజు ముప్పై దిన వరకు ఏమంటారు ఇది చేసిన వాళ్ళ శివంగురంలో పడొద్దును ఇటీశ శాస్త్రం చేయమని చెప్తుండ్రు మాదిల యొక్క మాధుల కొలు పారసికుల యొక్క ఆ కాలంలో మాధుల కొలు పారసకు ఒక చట్టం ఉందంట పద్ధతి అనుసరించి పద్ధతి అనుసరించి సినిమకు శాసనముగా ఉండనట్లు అలా సినిమకు శాసనం ఉన్నట్టు దాని మీద సంతకము చేయమని మనవి చేస్త్రి అలా రాజుకు దాని మీద సంతకం చేయమని రాజుకు చెప్తుండ్రు రాజుకు మొబ్బ ఏం చేస్తుండంట ఆయన తెలియకుండా ఒక సంతకం చేయమని చేస్తుండ్రు రాజు ఏం చేస్తుండ్రు రాజుకు ఏం చేసిండ్రు ఉబ్బేసిండ్రు రాజు మంచిగా అంటుండ్రు అక్కడ చూస్తాం అక్కడ అక్కడ రాజు వీచించలేడు కాగా రాజుకు దర్యవేసు రాజు ఒక దర్యవేషన శాసనము రాయించి సంతకము చేశను చేశాను సంతకం రాయించి ఆయన సంతకం చేసిండ్రువా ఇాసనము ఇటీ శాసనము సంతకము చేయబడినని ధాన్యాలు తెలుసుకొని ఇది అలా ఈ ధాన్యాలకు తెలబెడిచింది ఇటీ శాస్త్రం మా వీళ్ళు చేసిండు నా మీద కుట్ర వేసిండు కనుక ధాన్యాలకు తెలుసుకున్నట అలా ఎప్పుడు ఇంతకుముందు చూసిన బుద్ధిమంతులు అపాయం వస్తే ఏం చేస్తున్నట దాక్కుంటాడంట రకరకాల అపాయం మోస్తుంటే మనం ఏం చేస్తున్నా దాన్ని దాక్కోవాలా మనం దేవులు గడపాలా అలా రకరకాల అపాయం ఏం చేయాల మనం అలా అయితే ఇటీ చూసుకొని ధాన్యాలకు తెలబెడిచినప్పుడు ధాన్యాలు ఏం చేస్తున్నాడు అక్కడ అతడు తన ఇంటికి వెళ్ళి అలాది తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అలాది యదా ప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని అలాది అనుదినం ముమ్మారు మోకాలుండి తన ఇంటి పై గది కిటికీలు అలాది తన ఇంటి పై గది మీద ఒక కిడికిలు ఉండ ఆ కిడికి ఇప్పి ఎరుసలేము తట్టునకు నువ్వు ఎరుసలేముటి తట్టుకును ఉండగా అలాది తెరబడి ఉండగా ఆ కాలంలో ఎరుసూ చూసి ప్రార్థన చేయగా తెరుగు ఉండగా దేవునికి ప్రార్థన చేయొచ్చు అనలియ దేవుని ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించు వచ్చను అనలియ దేవుని ప్రార్థన చేస్తున్నాడా స్థుతించి వస్తున్నట అయితే ఇక్కడ చూస్తే గమనించిన అంటే ఒక అచ్చర కనిపించింది ధాన్యాలు ఇష్టం లేదు వారు ఏం చేస్తున్నారు ఇక్కడ జీతం మనం ఆ మనుషులు గుంపు కూడి వచ్చి ఆ విధా విధిగా చేసి ఏం చేస్తుండాన్యాలు ఏం చేస్తున్నా దేవుని స్థుతించి ప్రార్థన చేస్తున్నట స్థుతించేసి ప్రార్థన చేసి దేవుని ఎందుకు తన యో చూడు అక్కడ చూడు ప్రార్ ఆ మనుషులు గుంపు కూడి వచ్చి ధాన్యాలు తన దేవునికి ప్రార్థన చేయుటూ అనలియ ధాన్యాలు తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను బతిమాలు కొండుటో చూచి? అనలియ ధాన్యాలకు ఏం చేస్తున్నా చూసిరి అంటే ధాన్యాలు ప్రార్థం అంతా ఇంటు నువ్వు చూస్తున్నారు ధాన్యాలు సృతించ చూస్తున్నారు ప్రార్థం అంతా వినబడుతుంది అంతా చూస్తున్నారు గుంపులు గుంపులు వచ్చి ఆ మేడగడ్డ గుంపులు వచ్చి అన్ని చూస్తున్నారు ధాన్యాలు ఎట్లా చూస్తున్నావు కళ్ళు తన దేవును నీలమై పన్నాడు బతుమాను చేస్తు ప్రార్థన చేస్తుడు అంతా చేస్తుండ్రు ఈ గుంపు అంతా వచ్చి చదువు రాజు సముఖమునకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది అంతా గుంపు వచ్చి మళ్ళీ ఈ గుంపు రాజు దగ్గర సముఖం వచ్చి విషయమును బట్టి అలదిగా మీరు చేసిన శాసన విషయంలో బట్టి రాజా ముప్పై దినముల వరకు ఇప్పుడు చెప్తుండ్రు రాజా ముప్పై దినం వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా అలదిగా నీపు తప్ప ఏ దేవునికైనాను ఏ మానుకైనా ఎవడును ప్రార్థన చేయకూడదు ఎవరు ప్రార్థన చేయకూడదు చేసిన వేడలా వాడు సింహముల గుహలో పడద్రోరపడునని చాలా రాజుకు చెప్తున్న రాజా ఈ శాస్త్రం మీరు చేసిన కదా ఈ చట్టం పాతి చేసిన కనుక ఎవరు చేసిన వెనుక అక్కడ మీ శాస్త్రం మీకు విరోధంగా పోతే సింహ గుహలో అని రాజాకు రాజు మాదీల యొక్కయు మాధుల పద్ధతి ప్రకారం అలాది ఒక వాళ్ళ పద్ధతి ప్రకారం మా పార్సీలకు మాదిలకు పద్ధతి ప్రకారంగా ఆ సంగతి స్థిరము స్థిరము అక్కడ చెప్తుండ్రు వాళ్ళ రాజుకు ఎవరును దాన్ని రద్దుపరచాలరని అలా జూడు ఎవ్వరివి ఆయన రద్దు చారుపారనని అంత పక్కగా ఏం చేసి బంధప చేసి ముద్ర వేసుకున్నట్టు రాజుకు మబ్బు అందుకు వారు అందుకు వారు చెరపట్టబడిన యూదులలో నున్న ఇప్పుడు చెప్తుండ్రు చెరబడిన యూదునైన ధాన్యాలు నిన్నే గాని నిన్నే కానీ పుట్టించిన శాసనమునే కానీ నిన్నే కానీ పుట్టించిన శాసనాన్ని లక్ష్య పెట్టదు అన్నదినము ముమ్మారు దీవుడు హలో ఏమంటారు ధాన్యాలు ఎట్లా చేస్తుండ్రు కనిపెట్టుకుంటారు ధాన్యాలు ముమ్మారు ప్రార్థన చేస్తు చెప్తున్నా వాళ్ళు నోటు నుంచి ఇక్కడ మనకు గమనించాలంటే ధాన్యం ప్రార్థన చేస్తుండ్రు కూర్చుంటే లేస్తే ధాన్యాలు కనిపెట్టుకుంటారు ముమ్మారు ప్రార్థన చేస్తే నోటు నుంచి వస్తున్నారు ధాన్యాలు ఏం చేస్తున్నారు ముమ్మారు ముగ్గురు ప్రార్థన చేస్తున్నారని చెప్తున్నాడు రాజుకు కనిపెట్టి ఎంత ప్రార్థన చేస్తుడు ఏం చేస్తున్నాడు దాని అని చెప్తున్నాడు అన్ని దిన ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చితున్నాడు అనే వచ్చిస్తున్నాడని అని అని రాజుకి చెప్తున్నాడు అన్ని దినట్లా ముమ్మారు ప్రార్థన చేస్తు అట్లానే ముమ్మారు ప్రార్థన చేస్తు అని ఆ దర్యావేసి రాజాకి వచ్చి అప్పుడు రాజాకు ఒక షేక్ అయిపోయినట్టజు అప్పుడు చూడు రాజు ఈ మాట విని రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల అప్పుడు వేకల పడి అరే ఇది ఏం చేసిండ్రు శాస్తని అని అప్పుడు వేకల పడి ఎంత ఆయన ఉదయంలో భయం వచ్చింది రాజుకు వేకల బాధ వచ్చేసింది ఆయన రాజుకు ధాన్యాలను రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకొని ధాన్యంకు హెట్స్ అవి రక్షించాలని దృఢ మనసు చేసుకొని సూర్యుడు అస్తమించి వరకు సూడు అస్తమించి వరకు అతన్ని విడిపించటకు ప్రయత్నము చేశాను చేశాను కానీ వాళ్ళు ఏం చేసినంట ఈ గుంపులంటా పూర్తిగా బందోబా చేసినంట అక్కడ చూడు బ్రే చూడు వస్తా మనసుకు ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాజు మనుషులు దీన్ని చూసి మనుషులు దీన్ని చూసి అజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి మళ్ళా కూర్చొచ్చి రాజా రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ ఈ రాజు పరిచిన రాజుకి చెప్తున్నాడు వచ్చి చేసిన వీళ్ళు రాజుకి చెప్తున్నారు రాజు పరిచిన ఈ శాసనం అన్ని తీర్మానం మారం చేయలేము ఎవడును రద్దుపరచాలడు పచ్చదాలలు ఎవరి మీ రద్దుపరచాలను ఇది మాదీలకు పారసీకులకు మాదులకు పారసులకు ఇది విధి అని తమరు తెలుసుకోవాలనేది తెలుసుకోవాలని చెప్పిన అంతటా రాజు ఆగ్నేయుగా రాజు ఆయగా బంట్రౌతులు ధాన్యాలను పట్టుకొని పోయి అసలు ధాన్య రాజు దగ్గర ఉంటారు కదా పనివారు బంట్రోళ్ళ రాజు ధాన్యాలు పట్టుకుపోయి సింహముల గుహలో పడదు అలాలు ఏం చేసిందంటే అయితే ధాన్యాలకు తీసుకుపోతుంటే రాజు ఒక మాట చదివిస్తున్న జీవితం మనం పడద్రోయగా పడద్రోయగా రాజు నీవు అనుదినము రాజు చెప్ప పడద్రోయగా చెప్తున్నప్పుడు రాజు చెప్తున్నా అనుదినం ను సేవించిన జీవం అలా అన్నిలకు ఎట్లా విశ్వాసం వచ్చింది ఇంత అన్యులకు విశ్వాసం తప్పకుండా అనుదినం ముమారు సేవించే తప్పకుండా రక్షిస్తాడు ఆ రాజు పలుకుతున్నాడు అన్ని దినం నువ్వు ముమ్మారు చేసిన దేవుడు తప్పకుండా నిరక్షిస్తున్న ధాన్యాలు అని అంత దృఢంగా విశ్వాసంతో చెప్తున్నాడు ఈ రాజు అంత విశ్వాసమ్మా చూడండి వారు ఒక రాయి తీసుకొని వచ్చి వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారమున వేసి అలా గురోద తీసి అక్కడ చూస్తే ధాన్యాలకు గురదర్ శ్రీ ఆ సింహం బోళ్ళు వేసి వేసేసి ఇక్కడ ధాన్యాలని మరియు ధాన్యాలను ధాన్యాలను ధాన్యాల గురించి రాజు యొక్క తీర్మానము మార్చరేమో రాజ ముద్రను అతని అధికారుల ముద్రను వేసి వచ్చి పక్క పక్క మళ్ళా మా మారు మా మార్చదేమో అని ముద్ర వేసి దాన్ని ముద్రించరి ముద్రించిరి ధాన్యం మీద కుటలేసి ముద్రించాం అంతట రాజు తన నగరకు వెళ్ళి తన రాజు తన నగరకు వెళ్ళి ఏం చేసిన నాట్యం ఉంటే అంతా బంద్ చేసినట్ట అని వేసి రాజ్ అంతా ఉండి అక్కడ చూస్తాం మనం చదువు రాజు తన నగరకు వెళ్ళి రాత్రంతా ఉపవాసం ఉండి రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు జరగలేదు అతనికి నిద్ర పట్టకపోయాను నిద్ర పట్టకపోయిను చెప్పి చూస్తున్నా తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి అలా తెల్లవారు జాములు వేసి వేగిర ఆ గుహ దగ్గర వచ్చి అక్కడ ధాన్యాలతో పలుతున్నాడు ఈ రాజు సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను తోడ్ పడిపోయి గుహ దగ్గరకు రాగానే అట్ల రోజు గురువు దగ్గర రాగానే దుఃఖ స్వరంతో ధాన్యాలను పిలిచి దుఃఖ స్వరంతో పేరు పెట్టి పిలిచి గల దేవుని సేవకుడు అయిన దానియలు హలో లియా చూడండి హలో లియా అంటే జీవం దేవుని సేవించే ధాన్యాలైనా చెప్తున్నాడు నీ దేవుడు జీవం దేవుడు సేవించే ధాన్యలు నిత్యము నీవు సేవించచున్నా నిత్యం నువ్వు నీ దేవుడే నిన్ను రక్షింపగలిగేనా అని అతను నేను అలడియ దేవుడే నీకు రక్షింపగలిగిన అని అడిగను ధాన్యాలు ఏమి చెప్తున్నాడు అక్కడ అందుకు ధాన్యలు రాజు చిరకాలము జీవించునుగాక అలడియ రాజు చిరకాలం జీవించుగాక ఇప్పుడు ధాన్యాలు అక్కడ సింహం నుంచి చెప్తున్నా లోపల నుంచి గోం నుంచి నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక నా దేవునికి నిర్దోష కనబడి కనుక ఆయన తన దూత నంపించి తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా సింహములు ఏ హాని చేయకుండా నన్ను మోహించాను హలో ధాన్యాలు ప్రార్థన మీద ఎవరు దిగినంట ధాన్యాలు ముందని ఏం చేస్తున్నా అప్పయ మస్తుండ ప్రార్థన దేవుని వేడుకునక ధాన్యాలు ని తన సింహాల్సి దూతల్ని ఆగేయించి ఆ సింహం నోరు బంధించినట ఫస్ట్ ధాన్యాలు పోగముండే సింహంలో అక్కడ ఆ బోన్లా అక్కడ గురంలా దూతలు దిగినట్ట దూతలు దిగి ఏం చేస్తున్నా తన నోరు బంధించినంట అక్కడ చూడండి ఇక్కడ ఏమంటాడు ఇక్కడ రాజు సంతోషపడి రాజు ఇందున గురించి అతి సంతోష పరితుడైనా పైకి తీయడని ఆజ్ఞేయగా బండ్రవతులు దానికు తీసిరి బండ్రోళ్ళు ధాన్యాలు బయటకు తీసిరి దాని తర్వాత చూస్తారు రాజు ఏం చేస్తుంట ఒక సాన్ని మార్చి ఏం చేస్తున్నట దాని నింద మోపు వాళ్ళ కుటుంబం కుటుంబం సింహం బోలు ఆ సింహం బోలు ఏం చేస్తారంట వాళ్ళకు ఏక ఆ ఎగిరి వాళ్ళ బోనాన్ని చిరచిర చేస్తుంది హలలి అని చెప్పండి ధాన్య తన దేవుని పద్ధతిలో ఏ పాపం చేయలేదు హలలి అందుకోసం నిర్దోష కనుక తన దూతను పంపించి నన్ను రక్షించని చెప్తున్నాను ఈ లోకంలో మనకు మనం నిర్దోచుకుండాలా మనం పరిస్థితి జీవిస్తే ఎటిసి శ్రమ ఉంది కానీ ఆ మరణమైన శ్రమ అయినా కానీ ఎటిసి రోగమైనా దేవుడు ఇర్పించే సముద్రుడు ఈ వాక్యం ద్వారా మనం విశ్వాసం తెలుసుకోవాలా దేవుని మేమపరచాలా దేవుడి వాక్యం దీవించిగాక ఐ మీన్ సుతం వేసప్రభ నా దీవానికి ప్రభ నా దీవానికి సుతం మీ వాక్యం దానం చేసిన యేశప్రభ జీవ వాక్యం ఈ ఓంకర్ జనం ఉన్న విశ్వప్రభ ఈ లోకమంతా ఓంకర్తనం ఉంది కనుక యశప్రభ జీవ వాక్యం పట్టుకొని జ్యోతి వలె మీరు నడువు అనేది చెప్పిన విశుప్రభ సువార్థ చెప్పమనే రేసప్రభ సరే లోకంపై సువార్త చెప్పమని మీరు ఆజ్ఞ ఇచ్చండి అది మీ ఆజ్ఞప్రభ ఏ ఆజ్ఞ తప్పిపోకుండా ఇక్కడ తప్పిపోతే మనం క్షమించండి నా దివ ఆత్మల భారం కన్న నీళ్ళు పౌలు ఎట్లా చెప్తున్నాడు ఈ రోజు పౌలు లేడు ఎసుప్రభ పౌలు ధర మీ వాక్యం ధర మాట్లాడి ప్రభ నా దివ పరిశుధాత్మ ధర మీరు మాట్లాడండి ఆ రోజు పౌలు ధర పరిశుధాత్మ ధర మాట్లాడు ఈ రోజు పరిశుధాత్మ మాట్లాడు ఈ వాక్యం ధర మీరు మాట్లాడు నా దివానికి సుతం ఈ లోకం నడుస్తుండడు కనుక ఏం మహిళ అండకుండా నాది అనేక శుభార్త చెప్పాలా ఆ నీతి మార్గం అడిగి ప్రభా అనేక నీతి దగ్గర చెప్పిన సాయం చేయమని ఇస్తున్న ప్రశ్న మెయిన్స్ మన ప్రభు ఈ ప్రభు క్రిపా ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ తోడు కాక అందరికి ప్రేస్త అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రేసి దళవాడు